మీరు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించకపోతే మీరు పిల్లల గురించి బెంగపడిపోతున్నట్టు అదంతా కూడా పిల్లల మీద ప్రేమే అన్నట్టు మీరు చాలా మంచి పని చేసేస్తున్నట్టు బెంగపడడం అత్యంత సహజమైన విషయం తప్పనిసరిగా ప్రతి తల్లిదండ్రులు బెంగపడాల్సిందే అన్నట్లు ఇన్ని రకాలుగా భాషిస్తున్నారు కానీ ఈ మొత్తం మూమెంట్లో ఆ వరీ మూమెంట్ లో మీరు బెంగపడేది మీ గురించి మాత్రం అంటే ఏమైందనమాట మీరు పిల్లలను యథార్థముగా ప్రేమించుట అనేదానికి పిల్లల గురించి బెంగపెట్టుకునేదానికి సంబంధమేం లేదు ఎందుకంటే మీరు యథార్థముగా పిల్లలను ప్రేమించే సందర్భంలో వాళ్ళు మంచిగా ఆరోగ్యవంతులుగా విద్యావంతులుగా బుద్ధిమంతులుగా తిరిగి పెద్ద ఎంత శ్రమ పడాలో అంత శ్రమ మీరు పడతారు దాంట్లో సందేహం లేదు దట్ ఈస్ ఆల్ గ్రేట్ కానీ వాళ్ళ భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నారు అన్నారు అంటే మీ స్వార్థం దాంట్లో మిలితమై ఉన్నది అంటే ఏమిటనమాట బెంగ అనేది లేకుండా పిల్లలకి పిల్లలను పైకి తీసుకొచ్చడం అది ధర్మం పిల్లల గురించి బెంగ పెట్టుకోవడం స్వార్థం అనమాట మీరు ఎవరికైనా చెప్పి దూరం అది అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లల గురించి బెంగ ఎందుకు వచ్చిందంటే మీరు ఆ పిల్లల ఎందు మిమ్మల్ని మీరు చూసుకుంటారు ఇప్పుడు తండ్రి చదువు చదువు లేదు తండ్రికి తన ఎందు లేని ఆ విద్యావంతుడనే లక్షణము తన పిల్లల ఎందు ఉండాలి అని తండ్రి ఆశించి వాళ్ళ చదువు గురించి బెలబెట్టుకుంటాడు అంటే ఏమిటనమాట తనను తాను పిల్లల ఎందు దర్శిస్తున్నాడన్న మాట పోని తను చదువుకోవచ్చుగా అంటే తన బతుక అయిపోయింది ఇంక ఇప్పుడు తనేం కాబట్టి పిల్లలు చదువుకున్నట్లయితే ఆ చదువుకున్న పిల్లల ఎందు తన చదువు అంతర్లీనమై ఉంటుంది ఆ విధంగా పిల్లల చదువు గురించి వెనక పెట్టుకుంటున్నవాడు స్వార్థాన్ని గురించి వెనక పెట్టుకున్నాడే తప్ప దాంట్లో ప్రేమ మాత్రం కాదది తర్వాత ఇంకొకటి ఉన్నది కంటిన్యూటీ అని ఒకటి ఉన్నది ఈ పాఠం మీరు ఎవరికి చెప్తారు కండిషన్ పీపుల్ కి ఏ పాఠము చెప్పేది ఉండదు వాళ్ళకి ఏదో నాలుగు కథలు చెప్పి పంపించారు నాకు కథలు చెప్పి విభూతి తీర్థం కుంకుమ తీర్థం ప్రసాదం ఇచ్చి పంపిస్తే వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు మన పాపం మనం గడుపుకోవచ్చు వాళ్ళని విద్యావంతులుగా చేయటం అన్నది సంభవం మాట కాదు కండిషన్ పీపుల్ మీరు పాత్ర ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీకు పాత్ర చెప్పగలరు ఇంత అలాగే నేను ఎందుకు అంటున్నానంటే కంటిన్యూటీ అనేది ఒకటి ఉన్నారు కంటిన్యూటీ అంటే నిరంతరము కొనసాగింపు జీవితము నిరంతరము అనగా కొనసాగింపు అనగా కంటిన్యూటీయా లేక క్షణికమా అంటే వీడు కంటిన్యూటీ అని చెప్తాడు ఈ జిల్టం నాకు జియో ఫోన్ గురించి అర్థం తెలుసు వాడికి జీవిత శిక్షణ గురించి అర్థం తెలుసు వాడు కంటిన్యూటీ అని చెప్తాడు నీకు అరవై ఏళ్ళు వచ్చాయి అరవై ఏళ్ళు అలా చక్రం తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అది కంటిన్యూటీ అని చెప్తాడు నీకు బర్త్ డే వచ్చిందంటే అర్థం ఏంటి అలా జర తిరిగి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చింది అది కంటిన్యూటీ అని చెప్తాడు అది వీడు పండగ చేసుకుంటాడు తర్వాత సంతానం అనగానేమి ఆ వంశం యొక్క కంటిన్యూటీ తర్వాత విద్యా పిల్లలు విద్యావంతులు అవ్వడం అనగానేమి తన విద్య ఎంత విద్య తన ఏం ఉన్నదో దానికంటే అధికముగా పిల్లలకు విద్యావంతులై అది కంటిన్యూ చేయాలి ఒకవేళ తాను విద్యావంతులు కాకపోతే తన పిల్లలలో విద్యావంతుడుగా తాను వెలుగుతాడు అది కంటిన్యూటీ పిల్లలంటే మరి కంటిన్యూటీ కదా ఈ తరం నుంచి తరువాతి తరమునకు కంటిన్యూటీ కాబట్టి మనిషి ఈ కంటిన్యూటీకి అంకితమైపోయి ఉంటాడు తను సంపాదించిన ఆస్తి ఎవరు అనుభవించాలి ఎవరో వాళ్ళు అనుభవిస్తారు కదా మీ దగ్గర భతుల అవగాహన ఉందండి అది అక్కడ మానే ఎవరో వాళ్ళు నో ఏ వాళ్ళు తీసుకుంటే అది ఎవరో తీసుకున్నట్టే అవుతుంది కదా నో మరి ఎవరు తీసుకోవాలి నా కొనుకు నా కూతురు తీసుకోవాలి ఎందుకని కంటిన్యూ కాబట్టి పిల్లల గురించి బెంగ పెట్టుకున్న ప్రతి సందర్భంలో ఈ కంటిన్యూటీ అనే ఎలిమెంట్ ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది కాబట్టి పిల్లలని గురించి బెంగ పెట్టుకున్న ప్రతిసారి కంటిన్యూటీ ద్వారా మీరు మీ స్వార్థాన్నే కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు లక్ష రూపాయలు సంపాదించారు అది మీ పిల్లలకే ఇవ్వాలి కంటిన్యూ అవుతాయి అది వాళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టుకుంటారు పోని వాళ్ళకి ఇచ్చారు ఊరుకోండి ఇంకా ఏదో చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టుకుంటారో పెట్టుకోను అని మళ్ళీ వీడు బెంగా కంటిన్యూ అవుతాయి డబ్బు సంపాదించిన వాళ్ళు కోట్లకి కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎలా మరణిస్తారో నీకు ఏమైనా ఐడియా ఉందా వాళ్ళు ఎలా మరణిస్తారంటే మనం కష్టపడి సంపాదించిన ఈ సంపద వీళ్లు దుర్వినియోగం చేస్తారనే భయంతో బెంగతోటి మరణిస్తారు అక్కడ బెంగ పిల్లల క్షేమం గురించి బెంగ అన్నట్లుగా కనపడుతుంది బట్ అది బెంగ కంటిన్యూటీ గురించి బెంగ అదంతా కూడా స్వార్థంలో భాగం వస్తుంది తర్వాత పిల్లవాడు ఆరోగ్యం బాగోలేదనుకోండి తల్లిదండ్రులు క్షోభ బెంగ పెట్టుకుంటారు ఆ బెంగలో కూడా వీడి కంటిన్యూటీ బెంగయ్యే అది నేను పోతే పోని ఈ పిల్లవాడు ఆరోగ్యం బాగోలేకపోతేనే ఆ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా అబ్బాయి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటే కుదరదు నా పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మాయ అంటే ఎంతైతే ఈ పాఠం నేను ముందే మీకు మనం చేశాను చాలా ఓపెన్ మైండ్ ఉంటే కానీ ఈ పాఠాన్ని ఆస్వాదించడం కష్టం ఆ మాయ అలా కాబట్టి వీడు పిల్లవాడి యొక్క ఆరోగ్యం గురించి బెంగపెట్టుకున్నాడంటే ఆ పిల్లవాడిలో తన కంటిన్యూటీని వీడు కొనసాగింపును వీడు భావన చేస్తో తెలుసో తెలియకో దానికోసం మెంగపెట్టుకున్నాడని అర్థం తర్వాత ప్రౌడ్ ఫాదర్ అని ఒకటి ఉన్నారు అంటే తండ్రి తండ్రి అయితే తండ్రిని నేను అంటే సంతానాన్ని చూసి నేను గర్వపడాలి సంతానాన్ని చూసి నేను గర్వపడాలంటే మొట్టమొదటి ఏమిటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి పెద్ద అభిప్రాయం ఉండాలి గొప్ప విద్యావంతులు అయ్యి ఉండాలి సరిపడదు అంతటితోటే గొప్ప పొజిషన్ అధికార సంపద గల మంచి ఉద్యోగస్తులు అయ్యి ఉండాలి అక్కడతో చాలు వాళ్ళు బాగా సంపదని కలిగి ఆ సంపదని కలిగి కూడబెడుతో వాళ్ళు సమాజంలో చాలా సక్సెస్ఫుల్ అయి ఉండాలి అక్కడతో చాలదు వాళ్ళు నాకు సేవ చేయాలి తర్వాత పేరు వాళ్ళు నిలబెట్టాలి నేను పోగేసిన సంపదని వాళ్ళు భద్రం చేసి ముందు తరాలకి పట్టుకెళ్ళాలి నేను చచ్చిపోతే వాళ్ళు తగ్జినం నేను గడిచిపోయినప్పుడు వాడు కర్మ చేసి గోదానం చేసి అన్ని చేయాలి ఆ అది తీసుకెళ్లి కాశీలో కలపాలి ఏమనుకుంటున్నారు తల్లిదండ్రులకి పిల్లలయ్య ఉన్న మరీ అంతా కూడా స్వార్థంతో నిండి ఉంటుంది కనుక ఈ టాపిక్ నేను ఇవాళ డిస్కస్ చేద్దాము ఈ సంఘ అనే టాపిక్ ప్రాపర్టీ ఒకటి అంటే ధనము బ్యాంకు లో పోవేసిన ధనము బంగారము వెండి తర్వాత భూములు పేరు ఫలానా కుటుంబం ఫలానా వారంటే వాళ్ళందరూ విద్యావంతులు అనే పేరు అది మీరు కంటిన్యూ చేయాలి పండిత పుత్ర పరమసు అని సాంతోషత కలవాలి పండితుల కుటుంబంలో పుడతారు వాడికి చదువు సంధ్య వాడి ఇల్లిటరేట్ నువ్వు చదువు సంధ్య రాదు కాకపోతే వీళ్ళందరూ ఈ పండితులందరూ బెంగ పెట్టుకుంటారు వీడికి చదువు లేదని ఎందుకు చదువు ఎందుకు ఉండాలి ఇప్పుడు ఈ కులాడికి చదువు లేదు ఆ ఊర్లో చదువు లేని వాళ్ళు ఇంకో ముప్పై మంది ఉన్నారు వాళ్ళ చదువు లేని దాని గురించి మీరు బెంగ పెట్టుకోడు ఈ కులాడికి చదువు లేదని బెంగ ఎందుకని అంటే అది పండితుల కుటుంబంలో చదువు లేని వాడు పుట్టకూడదు చదువు లేని వాళ్ళ కుటుంబంలో చదువు లేని అది పెద్ద సమస్య కాదు పండితుల కుటుంబంలో పుట్టకూడదు అంటే కొనసాగదు కంటిన్యూటీ అంత స్వార్థం అండి మనుషులు స్వార్థపురుడు కాబట్టి సంపద ఫ్యామిలీ నేమ్ ఇవన్నీ కూడా అవన్నీ తమ పిల్లలకి ఉండాలి ఉంటాయో ఉండము అని వీళ్ళు బెండబెట్టుకుంటున్నారంటే దాంట్లో స్వార్థం తప్ప మరొకటి లేదు కాబట్టి పిల్లలకి కావలసిన సర్వీస్ చేయాలి వాళ్ళని పైకి తీసుకురావాలి వాళ్ళని ప్రేమతో సాకాలి అంతవరకు ధర్మము ప్రేమ అది దైవత్వము పిల్లల గురించి బెండబెట్టుకున్నారంటే అది అంత స్వార్థంలోకి వచ్చేస్తుంది తర్వాత పిల్లలకు ఏదైనా అయ్యిందనుకోండి తల్లిదండ్రులు భయంకరమైన దుఃఖానికి గురవుతారు స్వరూపం జీవితం అంతా కూడా శోకంతో నిండిపో ఎందుకని ఎందుకని ఇప్పుడు కొడుకున్నాడు కొడుకు కాపురం సరిగ్గా లేదనుకోండి వీడి ఎందుకు వెనకట్టు కూడా ఏం కాపురం సరిగ్గా లేని వాడు ఎన్న ఎంతోమంది ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో సగం పెళ్లిళ్ళు సగం పెళ్లిళ్ళు సరిగ్గా ఉండట్లేదు బ్రేక్ అయిపోతున్నాయి వీడికి ఎందుకు రంగా అంటే వీడి వీడి సుఖాన్ని వాళ్ళ జీవితంలో వీడు దర్శించటానికి అలవాటు పడతారు దాంట్లో అది సూపర్ఫిషియల్ గా చూసినప్పుడు అదేదో ఇతరుల కోసం వీడి కన్సన్నతగా అనిపించినా వీడికి తెలియకుండగా వీడు తన అంటే పెద్ద వయస్సులో కూడా నాకీ దుఃఖము తప్పలేదు అనుకుంటారు పెద్ద వయస్సులో కూడా నాకీ దుఃఖము తప్పలేదు అంటే అది స్వార్థమైనట్టకపోతే పిల్లల మీద ప్రేమైనట్టాపిక్ నేను ఇంత కఠినంగా ఇంత పరుషంగా నేను ఎందుకు చర్చించానంటే ఆత్మ అసంగం ఆత్మ అసంగం ఆ ఆత్మను మీరు దాన్ని సంగము మీరు తయారు చేసి మీరు తయారు చేసినా అవలేదని సంగము గలది అవలేదు కొంచెం స్వామీజీ దృష్టాంతం చెప్పేవాడు వీడు జుట్టంత ముగ్గు ముట్ట జుట్టంతా తెల్లగా ఉంది వీడు దానికి రంగేసుకొస్తాడు ఏమంట ఇప్పుడు అది నల్ల జుట్ట నల్ల జుట్ట అయిందా అయిందా నల్ల జుట్టు చూసి వాళ్ళకి ఏమని తెలుస్తుంది ఇది నల్ల జుట్టు కాదు అని వాళ్ళని తెలుస్తూ ఉంటుంది ఏ వేసుకున్న వాడికి ఏమనిపిస్తుంది అబ్బా నా జుట్టు ఎంత నల్లగా ఉందో అనిపిస్తుందా అనిపిస్తుందా వాడికి ఏం తెలుస్తూ ఉంటుంది నా జుట్టు తెల్లనిదే అని తెలుస్తూ ఉంటుంది అద్దంలో చూసుకుంటారు నల్లగా ఉంటుంది కాని వాడికి ఏం తెలుస్తూ నా జుట్టు తెల్లనిదే అని తెలుస్తూ ఉంటుంది ఇంకా అటువంటి దానికి వీడి జుట్టు రంగు ఎందుకు వేసుకున్నట్టు దేనికోసం వేసుకున్నట్టు వీడి ముఖం చూసిన వాళ్ళందరికీ వీడి జుట్టు తెల్లనా అని తెలుస్తుంది వాడికి కూడా జుట్టు తెల్లనా అని తెలుస్తుంది మరి ఎందుకు వేసుకున్నట్టు ఈ రంగు రంగు వేసుకున్నంత మాత్రాన జుట్టు యొక్క తెల్లదనం పోయి నల్లధనం వచ్చిందా రాలేదుగా అది తెల్లది తెల్లగానే ఉంది ఎప్పుడు నల్లది అవనేలేదు అది ఆ సంగతి చూసి వాళ్ళకి తెలుస్తూ వీడికి తెలుస్తూ మరి ఈ ఎందుకు వేసుకున్నట్టు జుట్టు అసంగ అది ఏ రంగో ఆరంగే అది రంగు మారదు అలాగే ఆత్మ అసంగం మీరు ఊరికే గంగోలు పెట్టి అలది చేసి శోకన్నాలు పెట్టి మీరు హడావిడి చేసినంత మాత్రాన ఆత్మ సంగము గలగే అయిపోదు ఆత్మ అసంగము కాదా ఆయన ఉపన్యాసం అలా అనిపించట్లేదు దాని పేరే మాయ మీరు పరిశీలించుకుంటే ఆ సంఘం పోతుంది పరిశీలించకుండా మిగిలిపోతే పరిశీలించడానికి కూడా భయపడితే వాడు ఆ సంఘంలోనే ఉండిపోతాడు అజ్ఞానంలోనే ఉండిపోతాడు ఆ మాయ ఈ మాయ యొక్క లక్షణం ఎంత చిత్రం అంటే ద్వైతులందరూ కూడా ఈ మాయ యొక్క వ్యామోహంలో పడిపోయారు వాళ్ళు పడిపోయి మాయ యొక్క వ్యామోహంగా పడిపోయి ఈ ద్వైతం ఇంత బాగా స్ప్రస్ఫుతంగా కనపడుతూ ఉంటే ఇది లేదని ఎలా అంటారు అని అంటారు కృష్ణ వాడి జుట్టు అంత నల్లగా కనపడుతుంటే తెల్లది తెల్లది ఎందుకు అవుతుందిరా అన్నట్టు ఉంటుంది అది కాదురా బాబు వాడి జుట్టు తెల్ల అంటే వీడికి అర్థం కాదు నాతోటి ఓ మహాత్ములు స్వామీజీ నువ్వు అలా చెప్పేస్తున్నావు ఈ రోజుల్లో సన్యాసులు కూడా జుట్టుకి రంగు వేసుకుంటున్నారు అని అంటే సన్యాసులు కూడా ఏది విధి పెట్టలేదు అన్నమాట ఉంటే పైకి విధులు పెట్టామని అన్నా ఏది విధులు పెట్టలేదన్నమాట కొనేదో తెలియని మీద వ్యామోహం ఉంది ఇలాంటివి ఇక అండర్స్టాండ్ సమ్ బయలాజికల్ థింగ్స్ నువ్వు ఇక అండర్స్టాండ్ జుట్టుకి రంగు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అలాంటి అవసరం ఏమొచ్చింది నేను ఎదుగుతున్నా ఒక ఆమె జుట్టు చల్లటి జుట్టు పదేళ్ల క్రితం క్లాస్కి వచ్చింది నాకు ఒక లాంగ్ టర్మ్ కోర్సుకు వచ్చింది త్రీ మంత్స్ చదువుకు వచ్చింది ఉపలక్ష అయిన తర్వాత స్వామీజీ నేను జుట్టుకి రంగు వేసుకోవడం మానేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను ఇంకా తర్వాత ఎప్పుడు జుట్టుకి రంగు వేసుకో స్త్రీ అండి స్త్రీ వేదాంతం చదువుకుని జుట్టుకు రంగు వేసుకోవడం మానేస్తే సన్యాసం పుచ్చుకుని లోకానికి ధర్మోపదేశం చేసి వాడు మొగాడు జుట్టుకు రంగు వేసుకున్నాడంటే శరం కన్నా చేతుకు రంగు వేసుకోవడం వల్ల దృష్టాల్లో ఎందుకు చెప్పానంటే దుట్టు తెల్లనిది రంగు వేసినా అంతే అలాగే ఆత్మ అసంగ ఆత్మ అసంగమే అది సంగము గలదని మీరు ఎంత గగ్గోలు పెట్టినా ఎంత అల్లరి చేసినా మీరు యుద్ధించు అర్పించు దొరలేస్తూ ఏడుపులు హెచ్చేసినా కూడా ఆత్మ అసంగ ఆత్మ ఎందు సంగము లేదు అంచేతనే ఇప్పుడైనా మనస్ సంఘానికి సంబంధించిన చింత బెంగా కలిగినప్పుడు నేను ఆత్మస్థరూకున్నాను ఆత్మ అసంగము అని ఈ జగత్తు మిథ్య ఇది అసత్యము కల్పన స్వప్నము అని శ్రీ భార్యాభర్త కొడుకు తండ్రి ఈ సంబంధములన్నీ కల్పితములు ఇవి యథార్థము కావు అని అలా గుర్తు చేసుకోవాలి గుర్తు ఈ సంగమంతా కూడా పోతుంది అపాయానివ సంగ అంటే మరి మహాత్ములు అలాంటి దృష్టాంతం భాగవతంలో దృష్టాంతం చనివేంద్రము అక్కడ చల్లని మజ్జిగిస్తారు వేసవి కాలంలో అక్కడ చేరతారు వీళ్ళందరూ కూడా ఈ బాటసారులు అందరూ అక్కడ చేస్తారు ఆ చలివేంద్రం దగ్గర చేస్తారు మధ్యాహ్నం పన్నెండు అయ్యేప్పుడు చేస్తారు వాళ్ళందరికీ ఆ సజ్జనుడు మజ్జిగిస్తాడు ఎలాంటి మజ్జిగిస్తుందంటే నిమ్మరసం పిండి ఒక్క పచ్చిమిరపకాయ నాలుగు మొక్కలు వేసి దాంట్లో వేసి కలిపి ఇస్తాడు ఓ నాలుగు అల్లం ముక్కల్ని చిక్క పొట్టి దాంట్లో పడేసి కలిపి ఇస్తారు అది తాగుతుంటే ప్రాణం లేచి పోయిన ప్రాణం లేచి వస్తుంది అది తాగి వాళ్ళు తెచ్చుకున్న నాలుగు చపాతీలు మింగి మళ్లీ ఇంకో గ్లాసు తాగి వాళ్ళు సెర్వ్ చేస్తారు అది తాగి అక్కడ పైన తాటాకుల తాటాకులు కొబ్బరి ఒక పందిరు వేసి పెడతారు దానిపైన చలివేంద్రం అంటారు దాని కింద కూర్చొని అక్కడ కుంభరాకులు వేసుంటాయి కుంభరాకుల కడకలు వేసుకుంటాయి దాని మీద మీరు నడుము వాల్చొచ్చు మీ సంక్షేమం తన కింద పెట్టుకుని నడుము మీరు అక్కడి నుంచి బయలుదేరి బయటపడతారు అక్కడికి అన్ని వైపుల నుండి అక్కడికి వస్తారు దారులు నాలుగు ఐదు దారులు ఉంటాయి నాలుగు ఐదు దారుల నుండి జనం అక్కడికి వస్తారు అందరం నీరు త్రాగుతారు మంచిగా త్రాగుతారు వాళ్ళు తెచ్చుకున్న తిండి తిరుగుతారు ఆ సుఖాన్ని అనుభవిస్తారు తర్వాత ఎవరు గారిని వాళ్ళు లేచారు ఈ మధ్యలో పొరలతో ఒకళ్ళు మాట్లాడుకుంటారు ప్రేమగా మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు పొరలంగా కూడా మాట్లాడుకుంటారు ఆ తర్వాత గారిని వాళ్ళు ఒకళ్ళు ఇంటిపోతాడు ఒకళ్ళు ఇంటిపోతాడు ఎవరు గారిని వాళ్ళు లేచిపోతారు జీవితం అంటే అంతే అంతకు మించి ఇంక వేరే ఏమీ కాదు ఒక కథ అన్నాడు కాలము హౌరా మద్రాసు మెయిల్ వంటిది అన్నాడు ఈ హౌరా మద్రాసు మెయిల్ ఏం చేస్తుంది కొంతమందిని విడగొడుతుంది మరి కలుపుతుంది అంతకు కలిపిన వాళ్ళని ఇప్పుడు విడగొడుతుంది ఇప్పుడు విడగొట్టిన వాళ్ళని మళ్లీ కలుపుతుంది అది అలా పరుగులు తీసుకో ఉంటుంది కలిసి వాళ్ళు కలుస్తారు విడిపోయే వాళ్ళు విడిపోతారు కాలము అర్తుంది ఆ కాల ప్రవాహంలో కలుసుకునే వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు విడిపోయే వాళ్ళు విడిపోతూ ఉంటారు దీంట్లో ఒకటికి ఇంకొకటికి సంబంధం ఉందని అనుకుంటారు తప్ప ఒకటికి ఇంకొకటికి ఎట్టి సంబంధము లేదు ప్రేమకి అభ్యంతరం కావాలి నేను చెప్పి ఆర్గ్యుమెంటు ప్రేమ వద్దని ప్రేమతోటి చేయవలసిన కర్తవ్యాన్ని చేయవద్దని ప్రేమతో చేసే సేవలు చేయవద్దని కాదు ప్రేమ గురించి నేను అంటాను వాళ్ళ గురించి బెంగపెట్టుకోవడం మాత్రము అది స్వార్థమే అవుతుంది ఇది కొంచెం ఆలోచించుకోవటం ఇప్పుడు అన్న ఉన్నాడనుకోండి చెల్లెలు యొక్క క్షేమం గురించి మదుబెట్టుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసిన ఈ చెల్లెలు అన్ని విధాలా బాగుంటే నేను సంతోషంగా ఉండేవాడిని అని అది వాడి సమస్య అంతే వాడి సమస్య అన్నా చెల్లెలైనా అంటే తండ్రి కొడుకు అయినా అంటే తల్లి కొడుకు అయినా అంటే భార్య భర్త అయినా అంటే ఈ సంబంధాలన్నింటిలో ఎదుటి వాళ్ల గురించి మనం వెండబెట్టుకున్నామంటే అది మన సుఖం గురించి మనం స్మార్థిల్తున్నాం దాంట్లో అంతర్నితంగా దాగి ఉంటుంది దాని పరిస్థితి అది దీనికి తెలుగులో సార్ చెప్తారు ఒక ఆమెకి పట్టు కట్టుకున్నానికి ఆ వెనకాలే పేట పట్టుకుని ఒక ఆవిడ ఆవి ఎక్కడ కూర్చోవాలనుకుండా ఈవిడ పీట వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ పట్టు చీర ఈ మది అది మట్టి కాకూడదు అందుకోసం పీట వేస్తావు కాబట్టి ఈ పీట పట్టుకుని వెనక్కాలే వెళ్లి ఆవిడ ప్రేమ దేని మీద ఉన్నట్లు తన పట్టు చీర మీదనా లేదా ఆ పట్టు చీర కట్టుకున్న వ్యక్తి మీదనా తన పట్టు చీర మీద ఆ మనం సంబంధాలన్నిటి కూడా మనం బదిలీ అయ్యే ప్రతి సందర్భంలో బెంగ కలిగి ఉన్న ప్రతి సందర్భంలో మన స్వార్థము అంతర్నిహితమై ఉంటుంది ఈ సృష్టిలో ఎవళ్ళు ఎవళ్లకి సంగము కాదు ఆత్మ అసంగము అది పరమ సత్యము కఠోర సత్యము కాని మాయేం చేస్తుంది సంగము గలదిగా మనకి భాషింపజేస్తుంది తర్వాత అక్కడ టాపిక్ అయింది మాయ మాయ యొక్క మహిమ ఇంకా రెండవది మాయ యొక్క మహిమ జీవుడు దేవుడు జీవుడు వేరు దేవుడు వేరు అని ఒకటి పెట్టి సమాజంలో ఎంతటి కల్లో సృష్టింపబడాలో అంతటి కల్లోలము సృష్టింపబడి జీవుడు వేరు దేవుడు వేరు జీవుడు గురించి ఎవరికి దెబ్బలాట్లేదు జీవుడు ఎటువంటి వాడు అస్వతంత్రుడు దుఃఖి అప్పుడొప్పుడు సుఖి పాపి అప్పుడొప్పుడు పుణ్యాత్ముడు ఈ అన్ని మతాలు సమానంగా చెప్తాయి జీవుడు గురించి మతాలలో మతభేదం లేదు ఓరకంగా ఓరకంగా ఓకే అక్కడ ఏదో భేదం ఉంటుంది మౌలికంగా జీవుడి గురించి అన్ని మతాలు సమానంగానే స్వీకరిస్తాయి కానీ దేవుడు గురించి మాత్రం ఒక్కో మతం ఒక్కో రకంగా చెప్తుంది ఒక్కో మతం ఒక్కో రకంగా సో వైష్ణవులు దేవుడి గురించి ఓ రకంగా చెప్తారు శైవులు ఇంకో రకంగా చెప్తారు లింగాయత్తులు లింగాన్ని పూజిస్తారు దేవుడు లింగంలోనే పూజిస్తారు వాళ్ళు హిందువులువే కాదని వాళ్ళ అదొకటి లింగాన్ని పూజించేవాడు హిందువు యొక్క కాకపోతే మరి ఏమంతటి విషయమవుతాడా ముస్లిం అవుతాడా ఏమంటే కాదు మేము సెపరేట్ లింగాయతులు మేము సెపరేట్ అని అదో గోల క్రైస్తవులు వాళ్ళ దేవుడు మళ్ళా వేరు ఇస్లాం దేవుడు ఇంక అదో రకం అది ఇంక మరో రకం అదో డిఫరెంట్ మూవ్మెంట్ ఇటీ టైమ్స్ వెరీ వైలెంట్ ఆల్సో సో ఈ విధంగా దేవుడు వేరు జీవుడు వేరు అనడం వల్ల మతాలు వచ్చాయి ఈ మతాల గురించి మీకో రహస్యం చెప్పమంటారా మతాలు మారిపోతూ ఉంటాయి అవి అన్ని విధాలు ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజున వైష్ణవ మతం ఏదైతే ఉందో ఐదు వందలే గ్రంథం దాని లక్షణం అది కానే కాదు ఇంకో రూపంగా ఉంది వెయ్యేళ్ల గ్రంథం ఆ వైష్ణవ మతం లేకుండే అసలు లేనేలేదు విగ్రహారాధన అనేది హిందూ ధర్మంలో ఒకప్పుడు అసలు ఉండి ఉండదు వైష్ణవ మతం ప్రచారంలోకి వచ్చిన తరువాత విగ్రహారాధన ప్రవేశించి ఇప్పుడు ఈ విగ్రహారాధన ఒక ప్రయోజనము దాని ఎందు దర్శించవచ్చును అది ఒక మంచి దృష్టితోనే వస్తుంది కానీ క్రమంగా వెర్ణితలు వేసి అది ఎలా తయారైందంటే విగ్రహారాధన పోటీ హనుమంతుడి విగ్రహం ఎంత కూడుకుండాలి పోటీ అంతటి హనుమంతుడి కొడుగైన విగ్రహానికి పాలతో అభిషేకం పాల అభిషేకము అనొచ్చుగా పాలతో అభిషేకము అనొచ్చున పాలాభిషేకమని సవర్ణ తీర్ఘ సంధి చేయడానికి వీల్లేదు ఆ సవాసం దుష్ట సవాసం అది పాలన్నది తెలుగు అభిషేకమోన్నది సంస్కృతం ఆ సమాసం చేస్తేనే సంధి చేయాలి క్షీరాభిషేకమైన అనాలి లేక పాల అభిషేకమనాలి ని పలాభిషేకం నెయ్యాభిషేకం అసన్ని మరీ అధ్వాన్నం నెయ్యి ప్లస్ అభిషేకము నెయ్యాభిషేకం అవనే ఉన్నది సో ఇలాగంటి పదాలని తప్పు పదాలని ప్రయోగిస్తూ ఏవేవో చేస్తూ ఉంటారు విద్యాధన వేసినంత వెర్రి ఇంత అంతా కాదు ఈ విధంగా జీవుడు వేరు దేవుడు వేరు అని ద్వైతులు పెద్ద ఆగ్రహంతో జీవుడు వేరు దేవుడు వేరు అంటూ వాళ్ళను మాట్లాడగాలి జీవుని యొక్క స్వరూపమేమి చేతనమా జడమా మీరు ఆప్షన్స్ ఇవ్వాలి వాడికి అది ప్రశ్నార్థం కాదు ఇల్లిటరేట్ అంటే ఇల్లిటరేట్ నా జియో ఫోన్ లాగా జీవుని స్వరూపమేమి అంటే వాడేమో చేతనమా జడమా ఏమని చెప్తాడు చేతనమని చెప్తాడు జీవుడులో దేహాభిమానము ఇవన్నీ ఉంటాయి దేహము జడము అయినా కూడా వాడు ఏమని చెప్తాడు జీవుడు చేతనమా జడమా అంటే చేతనమని చెప్తాడు ఈశ్వరుడు చేతనమా జడమా ఇప్పుడు ఈశ్వరుడు కిరీటం పెట్టుకుంటాడు పట్టుకుని పెట్టుకుంటాడు ఇవన్నీ చెప్తాడు అవన్నీ జడములే అయినా కూడా వాడు ఈశ్వరుణ్ణి చేతనమా జడమా అంటే కోపడతాడు నేను ఒకసారి అడిగాను కావన్నీ మీ ఈశ్వరుడు చేతనుడా జుడా అని అడిగాను జరుడు అలా మాట్లాడతారు అని కోపడ్డాడు ఫోన్లో కోపము అలాంటి సమాధానం చెప్పి కోప్పడు అంటే చేతనుడు జడు అని చేతనుడు మరి అయితే జీవుడు చేతనుడైతే ఈశ్వరుడు చేతనుడైతేడా అంటే వాడు చెప్పేది ఏడా ఏమిటంటే ఈశ్వరుడు పెద్దచేతనుడు జీవుడు చిన్న చేతనుడు అవునండి ఈ ఆర్గ్యుమెంట్ టోటల్లీ రాంగ్ ఎంత రాంగ్ అంటే ఇది లాజికల్ ఫ్యాలసీ అది న్యాయ సూత్రములకు విరుద్ధం ఎందుకంటే చిన్న పెద్ద అనే వాటిని ప్రకాశింపజేసేది చైతన్యం చిన్న అని తెలిస్తే చిన్న పెద్ద అని తెలిస్తే పెద్ద ఆ తెలివిలో చిన్న పెద్ద తెలుస్తాయి తెలివిలో తెలిసే చిన్న పెద్దలు తెలివిని చిన్న పెద్ద చెయ్యలేవు అర్థమైందా తెలివిలో ప్రకాశించే చిన్న పెద్దలు తెలివికి అందుకో తెలుగులో ప్రకాశిస్తాయి అయితే తెలివి ఆ చిన్న పెద్ద విభాగానికి అతీతంగా ఉంటుంది అప్పుడు మాత్రమే తెలుగులో అవి ప్రకాశించగలుగుతాయి ప్రకాశించలే ప్రకాశించబట్టి చిన్న పెద్ద ఉపాధులు చేతనం అనేది సత్యం ఆ ఉపాధులు విడిపోయి ఉన్నట్టుగా అనిపిస్తాయి ఉపాధులను ప్రక్కన తేడా లేదు చైతన్య దృష్ట్యా ఓ ఈశ్వర నువ్వే నేను దేహ దృష్ట్యా నేను జీవుని మనస్సు దృష్ట్యా నీవు సర్వజ్ఞుడము సర్వశక్తివంతుడము నేను అల్పజ్ఞుడము అల్పశక్తివంతుడు చైతన్య దృష్ట్యా నువ్వే నేను నేనేను ఇది సత్యం కాబట్టి జీవుడు ఈశ్వరుడు అనేది అసలు భేదము లేనే లేదు వివేకానంద స్వామి ఏమన్నాటంటే జనులు తెలియక తమ ఆత్మస్వరూపమునే బయట ఈశ్వరుడని పేరు పెట్టి పూజిస్తూ ఉంటారు తెలియక తెలియకపోతే బయట ఉండే ఈశ్వరుడు తెలిస్తే తానే ఆత్మ తేడా తెలియడం తెలియకపోవడమే కాబట్టి తెలియకపోవడమనే ఈ పరిస్థితి ఇంత గాఢంగా ఇంత లోతుగా సమాజంలో ఎందుకు విస్తరించి ఉన్నది అంటే మాయా జీవుడు ఈశ్వరుడు అనే తేడా లేని చోట ఆ తేడాన్ని కల్పించింది ఎమరు మాయ ఈ మాయ యొక్క మహిమ ఎంతటిదంటే ఈ ద్వైతులు ఏం చేశారంటే ఆ మాయని దానికో రూపాన్ని కల్పించారు అది మాయా అది లేదు రావబోదీ దాన్ని ఆలోచిస్తే పోతుందని ఆలోచించడం మానేసి దానికో రూపాన్ని కల్పించి దాన్ని పూజించడం మొదలు మాయని పూజించడం మొదటి ఒకప్పుడు ఏమవుతుందంటే చదువు ఇప్పుడు ఇండియాలో సాధారణంగా మీరు ఏది ఇష్టపడతారు ఫార్వర్డ్ ఇష్టపడతారా బ్యాక్వర్డ్ ఇష్టపడతారా ఫార్వర్డ్ ఇష్టపడతారు ని ఓ సందర్భంలో మేము బ్యాక్వర్డ్ మేము బ్యాక్వర్డ్ అని దిగలాడతారు మీరు గమనించారని ఆ రకంగా మాయని అట్టబెట్టుకోవడం మంచిదా త్రోసిపొచ్చడం మంచిదా త్రోసిపొచ్చడం మంచిది కానీ మాయ మేము అట్టబెట్టుకుంటాం మేము పూజలు చేసుకుంటాం మాయ కానీ వీళ్ళు వీళ్ళు ఇండియా మేం బ్యాక్వర్డ్ అంటే మేం బ్యాక్వర్డ్ అని వీళ్ళు అలాగా మీకంటే మేము ఎక్కువ బ్యాక్వర్డ్ మా కంటే మేము ఎక్కువ బ్యాక్వర్డ్ అలాగే ఓ పాట ఉండి ఇది ఆ పాట నేను ఆశ్చర్యపోయాను ఇద్దరు ఇద్దరు ఒకళ్ళకంటే ఒకళ్ళ మేము చవటాయలమండి మేము చవటాయలమండి అని ఒక పాట ఉంటుంది నేను చమట అంటాడు వాడు కాదు మీకంటే నేను పెద్ద చమట అని రెండో పాట అలా ఎందుకు వచ్చిందంటే ఓ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి ఉంటుంది మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ పెద్ద చమటో వారిని నేను పెళ్ళాడుతానని అంటుంది దానితోటి వీళ్ళు పాట అందుకుంటారు చమట ఆయలమండి మేము చమట ఆయలమండి ప్రభుత్వం బ్యాక్వర్డ్ అనే కనుక లేబుల్ పెడితే వాళ్ళకి తెలకాటలు ఇస్తాము ఇది ఫ్రీగా ఇస్తాము అది ఫ్రీ పొలిటీషియన్స్ ఇలా ఉంటారు వాళ్ళు జనులను అయోగ్యులుగా తీర్చిదిద్ది కాదు కాబట్టి జనులు అందరూ కలిసిపోయి గ్రూపులుగా ఫార్మ్ అయిపోయి మేము చవటలము మేము చమటలము అని కొట్లాడుకుంటూ ఉంటారు మేము బ్యాక్వర్డ్ మేము బ్యాక్వర్డ్ మోర్ బ్యాక్వర్డ్ మేము ఇంకా బ్యాక్వర్డ్ మీరంటే మేం బ్యాక్వర్డ్ ఉన్నాను మేము మరింత బ్యాక్వర్డ్ అని కొట్లాడుకుంటారు మాయంటే మా ఎందులో ఉంటారు ఈ శ్లోకానికి అర్థం యుద్ధము కూటస్థాసంగిభాసస్వేణ జీవేశౌ అర్మే సా ఆయస్థ అసంగం వికారములు లేనిగుల్కొనుక లేని ఆమానం ఆత్మను జగత్వేన చలనము కలదిగా ప్రగుల్కున్నదిగా కరోతి చేస్తోంది అతి మరియు చిరాభాసస్వరూపేణ చైతన్యము ప్రతిఫలించుట అనే రూపముగా జీవేశం జీవుని ఈశ్వరుని నిర్మమే నిర్మాణము చేసి పెట్టింది అంటే సమష్టిలో చైతన్యం ప్రతిఫలిస్తే ఈశ్వరుడు ఎష్టిలో చైతన్యం ప్రతిఫలిస్తే జీవుడు చెప్పాను చిన్న పెద్ద చిన్నలో చైతన్య ప్రతిఫలనము జీవుడు పెద్దలో చైతన్య ప్రతిఫలనము ఈశ్వరుడు అది అవడానికి చైతన్యం ఒక్కటే కాని ఆ ప్రతిఫలం అనేదా నువ్వు దాన్ని పెట్టి ప్రతిఫలనం అంటే ఇమేజ్ పెట్టి సో ఆ భేదాన్ని అలాంటి భేదాన్ని కల్పించింది సో దీనికి రామతీర్థం కథ చెప్తాడు ఒక సింహ పిల్ల ఉంది ఆ సింహము ప్రసవిస్తూనే చచ్చిపోయింది తల్లి సింహం ప్రసవిస్తూనే చచ్చిపోయింది ఆ పిల్ల ఒకటి అడవిలో అక్కడ పడింది అప్పుడు అటు నుంచి ఈ గొర్రెలు గొర్రెల మందం ఒకటి వెళ్తుంది ఆ మందలో తల్లి గొర్రె దాని చుట్టూ తెల్ల గొర్రెలు నలుగో ఐదో గొర్రెలు ఉన్నాయి ఈ నాలుగైదు పిల్ల గొర్రెలతో పాటుగా ఈ సింహపిల్లని కూడా ఆ తల్లి గొర్రె సాకడం మొదలుపెట్టింది ఆ గొర్రె పాలు తాగేటి సింహం సింహపిల్ల తర్వాత ఈ పిల్ల గొర్రెలన్నీ మే మే అంటాయి కదా అది కూడా మే మే అనడానికి అలవాటు ఇవి గిడ్జి తింటూ ఉంటాయి అది కూడా గిడ్జి తినడానికి అలవడుతుంది గుర్రె పాలు తాగడం గట్టి తినడం అంటూ ఉంటాం అయింది అలా పెరుగుతూ ఉంటుంది ఓ రోజు అసలు సింహం ఒకటి చూస్తుంది చూస్తే ఈ సింహపిల్ల గట్టి తింటూ ఉంటుంది ఈ సింహపిల్ల కాదు ఈ పెరిగి పెద్దదో ఉంటుంది గట్టి తింటూ ఉంటుంది మేమే అంటుంది సో ఆ గొర్రెపిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆ సింహపిల్ల ఏం చేస్తుందంటే ఒక్క జంతు ఆ సింహం ఒక్క జంతు ఎంతి ఇప్పటికే పెరిగి పెద్ద సింహం దాని జూలు కొట్టుకుంటుంది వెంటనే ఈ గొర్రెలు గుర్రెపిల్లలు అందరూ పారిపోతాయి ఈ సింహానికి భయపడి ఈ కొత్త సింహానికి భయపడి పాత సింహానికి భయం లేదు వాటికి పారిపోతే ఈ సింహ ఈ సింహాన్ని పట్టుకుంటుంది అడుగుతుండే నువ్వు ఆ మందలో ఉన్నావేమిటని అడుగుతుంది అయితే మరి నేను ఆమోదం తప్ప ఎక్కడ ఉంటాను నేను గుర్రేను కదా అంటున్నా నువ్వు గుర్రెవా ఏం మాట్లాడుతున్నావు అంటే అది కావచ్చు చూడు నేను గట్టి తింటున్నాను చూడు నేను మేమే అంటున్నాం చూడు అంటు అంటే కాదు నువ్వు సింహ అనివి స్వం అని ఆ సింహని చెప్తుంది చెప్తే నేను సింహి నేను గుర్రేను అని కొట్లాడుతుంది ఒక్క లెంపకాయ కొట్టి ఆ సింహము నువ్వు గుర్రవే కాదు నువ్వు సింహాన్ని అంటే ఇది లెంపకాయ దెబ్బతిని ఏడుస్తూ నేను సింహాన్ని కాదు గుర్రనే అనుకో అప్పుడు ఆ సింహము ఈ సింహాన్ని జూలు పట్టుకుని బలబలా లాక్కువెళ్లి ఒక నీటి పడియ దగ్గరికి తీసుకువెళ్లి చూడు దాంట్లో అని ఓ ముట్టిగా అది అన్నిట్లో చూస్తుంది చూస్తే తాను అస్తమాను చూస్తే గొర్రె కనపడలేదు మరి గొర్రె కనపడద్దు సింహం కనపద్దు అది అడుగుతుంది అదేమిటి రెండు సింహాలున్నాయ్ రెండు సింహాలు కాదు నీ కలకాయ నువ్వు నేను నేను గొర్రెది కదా గొర్రె కనపడదు ఎందుకని నువ్వు కాదు దానికి స్టన్ అయిపోతుంది i am not a, a sheep no what am i, I uh, what am i you are a lion like me look at me look at your self appu beri mari nenu meme antunna navuti ne meme annam mare అజిష్టమే ప్రసవృష్టమే ప్రయోదృష్టమే ప్రసిదిష్టమే ధీష్టమే కృపిష్టమే స్వరస్యమే శ్లోకష్టమే శ్రాపష్టమే మేమే మానేవయా అశ్మాచమే ముక్తికాచమే రాడు కావాలి మట్టి కావాలి గిరజిష్టమే పర్వతాష్టమే సికపాస్టమే ఇషక కావాలి నిరంజంచమే బంగారం కావాలి కృష్ణపక్ష్యం కృష్ణపక్ష్యంజమే దుండిన భూములు కావాలి వీడు భూములు కూడా కావాలి ఇవి మేమే మానే మరి ఎవరి మన సింహము వలే నాదము చేయు సింహనాదం చేయి సింహనాదము అహం బ్రహ్మాస్మి తత్వం అస్మి నువ్వు గొర్రెలు కాదు అని రామతీర్థ స్వామి రామతీర్థ చెప్పారు ఈ ఈ కథని ఆధారంగా చేసుకుని వాల్ట్ డిస్నీ అతను ఫిలాసఫర్ అసలు అతను ద లయన్ కింగ్ అనే సినిమా తీసేట తప్పక చూడండి ద లయన్ కింగ్ అనే సినిమా అది నటులతో తీసిన సినిమా కాదు బొమ్మలతో తీసిన సినిమా మన ఛోటా భీమ్మ అలాంటి సినిమాలు వస్తూ ఉంటాయి చూడండి అలాంటిది లయన్ కింగ్ తప్పక తోడదగ్గ సినిమా దాంట్లో కోటు ఉంటుంది ఆ కోటి మంచి విజ్ఞానము గల కోతి హనుమంతుడు హనుమంతుడు ఉంటారు హనుమంతుడు రావణాసురుడికి బోధ చేసినట్టుగా అక్కడ కోటు ఉంటుంది తప్పక తోడగల కాబట్టి జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి మహా అజ్ఞానాన్ని మాయ నిర్మించి పెట్టింది ఆత్మానము జగత్ కరోతి సా ఛిదాభాసస్వేణి నిర్మే పూర్ణమిగం పూర్ణ పూర్ణము దూర్ణ పూర్ణమాద పూర్ణమే వాశిష్యే శాంతి శ్యాం తిష్టా